మీరు వస్తున్నారంటే అసలు మనసులు పని చేయలేదండి అందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టన్ అయిపోయారు ఎప్పుడు అయిపోయింది పరిస్థితి అంటే బెటర్ గానే ఉన్నావు భావన ఉంది కానీ సడన్ గా ఒకే తండ్రి వస్తున్నారేటప్పటికీ బాధ ఏర్పడింది నాకు ఒకరికి కాదు అందరికి అంటే మాకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండడం చెప్పా ఇప్పుడు క్షణ క్షణం పరీక్ష ఎదుర్కొనేవాడికి అసలు తగాదా లేదు ఎప్పుడో ఒకసారి పరీక్ష ఎదుర్కోవాలన్నప్పుడు ఇప్పుడు సద్గురు సన్నిధానంలో ఉండేవాడికి అసలు తగాదే ఉందండి అన్నామండి మేము ఎప్పుడు ఒకే తిరుగునే ఉంటాం మాకేం పరీక్ష పరీక్ష లేదు పరీక్ష వచ్చి పోయింది ఏమి ఉండదు ఎందుకని సద్గురువుతో అభైదస్థితిని చదువు వేరుగా లేవు అంతే అయిపోయా సులభం అయిపోవాలి అప్పుడు జీవితం ఏ ఈ దేహంతో ఏ పనన్నా జరగనివ్వండి సదా చదువుతో అభేద స్థితిని కలిగి ఉండు సమస్య ఏంది అసలు అప్పుడు పరీక్ష లేదు కలిసం మధ్య అయిపోయాను ఇప్పుడు చూసుకోవడానికి రెండో వేడు అక్కడ అంటే నేను అదుపు మళ్ళా అనేది తర్వాత వచ్చింది అభేదం నేను ఆయన అట్ట అంటావు ఇప్పుడు అభేద స్థితిలో రెండు లేవు ఇప్పుడు ఎవరికి విన్నవించుకోవాలి విన్నవించుకోవడానికి నేను లేదు కదా ఎవరికి చెప్పుకుంటా నేను ఇప్పుడు నేను లేదు కదా కాబట్టి మనసు ఎక్కడైనా పని చేయడానికి పూనుకున్నప్పుడు వెంటనే ఇది ఏం చెప్తుంది నేను లేదు కదా నువ్వేదో చెప్తే ఎవడు అంటాడు నేనేవాడు ఎవడున్నాడు చేసేవాడు కర్త భక్త లేదు కదా అత్తభోక్త అనే అర్హం లేనప్పుడు అంతఃణం అనే పని ముట్టు ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు దానికి ఏమో ప్రమాణం లేదు కదా ఇట్లా ఎప్పటికప్పుడు మనం లక్ష్యంలో ఉండి చేసినప్పుడు ఏమయ్యావు అంత ఈజీ అయిపోలే దేనికి విడిపోలే అవే లక్ష్యంలో లేవు అప్పుడేమైంది అవన్నీ అవే బలపడిపోయినాయి అవి బలపడిపోయి నువ్వు కనపడకుండా పోయావు ఇప్పుడు వెతకాల్సిన పరిస్థితి అవి బలపడేనప్పటికీ నిన్ను ఎదకాల్సిన పరిస్థితి నిన్ను పోగొట్టుకునే పనిలే ఉంటాయి నువ్వెందుకు మిస్ అయ్యకూడ అసలు నా పని ఏంటి నన్ను పోగొట్టుకోవడం కాబట్టి నేను తెలుసుకోవడం కాదు నేను తెలుసుకోవడం పూర్తి అయిపోయింది నన్ను నేను పోగొట్టుకునే పనిలే ఉన్నప్పుడు కా మళ్ళా కింద ఇంద్రియాలు బలపడి వాడితా కాదా పెరిగి మన తా పెరిగి అంతా ఉండదు అసలు ఉండదు అట్లా సదా ఎప్పటికప్పుడు నీకు అందుబాటులో ఉన్న లక్ష్యాన్ని ముందు దగ్గరలో ఉన్న లక్ష్యాన్ని పెట్టాలి సరాసరి పరబ్రహ్మణ్యా పెట్టాము అప్పుడు ఏమవుతాం అక్కడ గంతేయలేవు అక్కడ ఉండలేవు అంత చదువుకోవచ్చు మనం చదువుకున్నంత మాత్రాన సరాసరి అక్కడ దాకా పెడితే ఏమవుతావు బలం లేదుగా ఎగరగలిగే బలం ఉండాలి కదండి ప్రతివాడికి ఆ మేఘాలపైన ఆకాశంలో విమానం అనే వెళ్లాలనే ఉంటుంది కానీ వెళ్ళటానికి అలా సమర్థత ఉండద్దు అది ఎక్కడ నుంచి వస్తుంది సంపాదించాలి అందుకే హంస మంత్రం అప్పుడే చాలా టైం ఇస్తారు మిగిలిన వాటికి టైం ఉండదు కానీ హంస మంత్రానికి చాలా టైం ఇస్తారు ఎందుకంటే అక్కడ బలం సంపాదించాలని ఎగరగలిగే సమర్థత రావాలి కకార సకార బిందువులు అంటే ఏంటో తెలిసి ఆ బిందువుని ఛేదించగలిగే సమర్థతను సంపాదించాలి అది హంస మంత్రంలో ఉన్న లక్ష్యం లేదు లేండి అదంతా పాపకాలం విద్య మీరంతా నవీన నాగర్ కదా నవీన విద్య ఇప్పుడు రెండో సమస్య ఏంటండి మీరు అన్నట్టుగా ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ చూస్తుంది ఇప్పుడు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఏదైనా కానీ సో ఇప్పుడు సమన్వయానికి మాకు ఒక పర్ఫెక్ట్ గీట్రాయి ఇది ఇక్కడికి అని చెప్తున్నాండి ఇది స్థితికి అని చెప్పేది అంటే ఒకటే ఒకసారి అటు ఇంద్రియాల విషయాలు చెప్తారు ఒకసారి ఏమో చైతన్య చెప్తారు ఒకటేమో మన ఉద్యోగం చెప్తానని చెప్తారు ఇట్లా అవుతూ ఉంటుంది చెప్పకపోతే అసలు లక్ష్యంలో ఉన్నావా అంటే ఇక్కడ మేము కరెక్ట్ గా ఉంటాము తీసుకుంటాం అనేది నువ్వు చదివినప్పుడు నీకు నీకు అంతఃకరణ లాభం ఎలా స్పందిస్తాయి నేనెక్కడికి సరిపోయానని చూసుకోవాలి నేనెక్కడికి సరిపోతున్నాను నాలుగు పద్ధతులు ఉంటాయి నేను ఎక్కడికి సరిపోతున్నాను దేవుడుగా సరిపోతున్నానా ఆత్మగా సరిపోతున్నానా బ్రహ్మముగా సరిపోతున్నానా పరబ్రహ్మముగా సరిపోతున్నానా నేను ఎక్కడికి సరిపోతున్నానని చూసుకోవడం కోసమేగా నువ్వు చూసుకునే అద్దాలే శాస్త్రాలు కాబట్టి నిన్ను నిన్ను నిరూపించడానికి ఉపయోగపడుతున్నాయిగా అర్థం ఎట్లా ఉపయోగపడుతున్నావు శాస్త్రవాక్యం కూడా అట్లా ఉపయోగపడుతుంది కదా ఎట్లా చూసుకో ఆ విశ్వాసానికి మూలం అనేటువంటిది మాత్రం కొంచెం ఇంకా నాకు ఇప్పుడు ఎప్పుడు కూడా తడబాటు వస్తూనే ఉందండి ఆ విశ్వాసం ఇప్పుడు గురువాక్షు శాస్త్రేషు సత్యతో బుద్ధి విశ్వాసం అండి ఇప్పుడు విశ్వాసం అంటే అండి సత్యం అనేటువంటి భావం సరే ప్రాణం ఉంటే ఉన్నావా ప్రాణం లేకపోతే ఉన్నావు ప్రాణంతో పాటి ప్రాణం ఉంటేనే ఉన్నావా అంటే లిటల్ చెప్పాలంటే కనుక వెస్ ఏమిటి అసలు అడిగింది ప్రాణం ఉంటే ఉన్నావా ప్రాణం లేకపోతే ఉన్నావా సిద్ధానికి ప్రకారం అయితే ప్రాణాలు లేకనే ఉండదు నేను అడిగిన ప్రేస్తున్నా ఎవడ పుస్తకాలు ఎవరు అడిగా ప్రాణం ఉంటే ఉన్నావా ప్రాణం లేకపోతే ఉన్నావా ప్రాణులు లేక ఉండదు చదువు ఎట్లా నిర్ధారణ ఎలా ఉంది ప్రాణం కూడా ఉండదు ప్రాణం ఉంటే ఉన్నావా ప్రాణం లేకపోతే ఉన్నావా ప్రాణం పనిచేయనటువంటి స్థితి అనుబోలు కాలేదు చదువు కాబట్టి ప్రాణం ఉంటేనే ఉన్నాం నీ ఒప్పు నీ తెలివి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఉన్న వాస్తవం అదేగా అంతేనా కాదు నాలుగు విష్ణుమూర్తి లాగా నాలుగు చేతులు ఉన్నాయని అనుకున్నామండి శంకు చక్ర కథ పద్మాలు కూడా ఉన్నాయని అనుకున్నామండి ఉపయోగించుద్దాం లేదా ఇంకేమి అప్పుడు ఉన్నాయని ఏంటో నిరూపిస్తాం అంతేమైంది ఎప్పుడు నిరూపణ అయింది సమర్థత అవుతావు అంతేనా వినియోగంలోకి ఆ సమర్థత నీకు వస్తే అంతేనా కదా బావ మాత్రం చేత అనుకున్నావు ఏమైనా తెలివి అంటే ఆ గొడవ ఇది తెలివి ఏదైనా చేస్తుంది వెరీ మనీ పడలేదుగా నువ్వు ఎటు చూపిస్తే అడిగిపోతూ ఉంటావు కానీ నిజ జీవితంలో సాధన చేత అట్లా అయ్యావు అప్పుడేమై పాడవయ్యావు అర్థమైనా అలాగే శ్వాస ఆగిపోయిన స్థితిలో కూడా నేనున్నా అనే అనుభూతి కలిగిన వాడికి ఏమైంది అనేది ప్రాణమయ్యే కోసం దాటాడప్పుడు దాన్ని దాటినంత వరకు నీకు ప్రాణమే దైవం నువ్వు శరీరం నేను శరీరాన్ని నాకు దైవం ఎవరు అంతే అయిపోయింది అక్కడికే అయిపోతుంది అంతే కానీ విశ్వాసం లేదా ఇంకా అదే అర్థం విశేషమైన విలుప్తమైన శ్వాస అనేది ఒకసారి అక్కడ నీ శ్వాస విశేషంగా ఎప్పుడు జరుగుతుంది విలుప్తంగా ఎప్పుడు జరుగుతుంది గమనించారు స్వాధీనపరుచుకున్నావు శ్వాస యొక్క సహకారం లేకుండా మనసు పనిచేయదు శ్వాసను స్వాధీనపరుచుకున్న వాడికి మనసును స్వాధీనపరచుకోవడం రేపబాటు పని కాబట్టి యోగ పద్ధతులన్నీ దాని మీదే ఆధారపడి ఉన్నాయి అందుకే అందరు నేనేమంటున్నాను అనుదోమ విలోమ సమ ప్రాణాయామం చేయమంటున్నా సదా చేయమంటున్నా ఎప్పుడు చేయమంటున్నా చేయి పెట్టకుండా మనసుతో ఏకాగ్రం చేసి అనుదోమ విలోమ సమ ప్రాణాయామాన్ని మూడవస్థలలో సమంగా నిలబడి నిలుపుకోవాలి నిలుపుకుంటే నీకే సమర్థత వచ్చింది రాసే వేగం తగ్గిపోయింది తగ్గిపోతే ఏమిటి ఉపయోగం మనసు తగ్గిపోతే ఏమిటి ఉపయోగం తగ్గిపోయినప్పుడు స్వాధీనం చేసుకోవడం సులభం అప్పుడు ఆగమంటే ఆగుతుంది నడవమంటే నడుతుంది ఇంకా విశేషంగా పనిచేసేప్పుడు ఆపుతాం ఆపుది ఏమవుతావు తర్వాత ప్రయాణం ఈ వెంటనే హార్ట్అటాక్ వస్తుంది పోయేటప్పుడు కనుక శ్వాస ఆపిదే వెంటనే హార్ట్అటాక్ వస్తుంది అందుకే నీ అందుకే నీ స్వాధీనంలో ఉండదు అప్పుడు అప్పుడు అన్వాలంటరీ బ్రెయిన్ పని చేస్తుంది నీ వాలంటరీ బ్రెయిన్ పని చేయదు ఆటోమేటిక్గా ఎగశ శాసా దగ్గశాస పడేట్ చేస్తుంది కొద్దిసేపు మళ్ళీ మామూలు విశ్రాంతి తీసుకున్నాక నార్మల్ అవుతాయి ఎంత ఈ రకమైన వ్యవస్థ మనలో సహజంగా కానీ అనులోమ విలోమ సమప్రాణాయామం చేయడం ద్వారా చాసని నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ నడుపుకోగలిగే సమర్థతను కలిగి ఉంటాయి ఎక్కడ నిలబెట్టాలంటే అక్కడ నిలబెట్టగలండి ఎక్కడ ఆపాలంటే అక్కడ ఆపగలుగుతాడు ఎక్కడికి నడపాలంటే అక్కడ నడపగలుతాడు కిందకి నడపాలంటే కింద నడపాలంటే పైకి నడపాలంటే ఏ స్థానంలో నిలపాలన్నా నిలపగలుగుతాడు స్థానం భృగుట్లో నిలబడి ఉండాలంటే నిలబడిపోయి ఉండదు అంతే కిందకి రాదు కంటి స్థానంలో నిలబడిపోయి ఉండాలంటే ఉండిపోయింది అంతే కిందకి దిగరాదు ప్రయత్న పూర్వకంగా దాన్ని దించాలి మళ్ళీ అప్పుడు ఇలా సానుభవ ప్రమాణంలో సాధించాలి ఇదంతా అప్పుడేమయ్యావు దానికి అది ప్రాణం నేనయ్యా దాటిపోయావు ఇప్పుడు ప్రాణం ఉన్నా లేకపోయినా నేను ఇది ప్రాణం కోసాన్ని దాటడం అంటే ఈ సాధనలు అన్ని చేసేటప్పుడు నీ లోపల పరిణామం రాలా మారుతురాల ఇప్పుడు పడిపోతునే వెంటనే ఏం చేస్తావు మనసు ముందు శాసనం కంట్రోల్ చేస్తాం అసలు అలా ఆగిపోగానే ఆగిపోతుంది అది ఆగిపోగానే మనసు ఆగిపోయింది మనసు ఆగిపోగానే విషయాన్ని అవును వచ్చేసి అయిపోయా కానీ విశ్వాసానికి అంటే ఇప్పుడు మరి డెఫినేషన్ ఏమో గురువాక్యం పట్ల శాస్త్ర వాక్యం పట్ల విశ్వాసం ప్రాణం లేకపోయినా నువ్వు ఉన్నావు అని గురువు చెప్పాడ అట్లానా గురువు ఏం చెప్పాడు ఇప్పుడు అవును ఆత్మస్వరూపులు నీ ప్రాణం వదిలేవు అని చెప్పారు ఏమి మనకు అనుభూతం కాదు అంతేగాని ఇప్పుడు గురువు చెప్పారని చెప్పేసి నిర్ణయం పెట్టుకోవడం వాక్యం మీద విశ్వాసం ఉంచి సాధన చేయడం మొదలు పెట్టావు విశ్వాసం అనేది ఎప్పుడు అనుకూలమైంది ఆ గురువాక్యం మీద ఆయన సాధించాడుగా ఆయన సానుభవ ప్రమాణాన్ని మా చెప్పాడు నువ్వు దాన్ని అనుసరించి ప్రయత్నించు ఆయనకు సాధ్యమైంది నా సాధ్యం అవ్వాలిగా అవునండి అవలా అవుతా అట్లా ప్రయత్నం చేసినప్పుడు ఏమయ్యాడు అవుతాం అయితే ఏమిటి ప్రయోజనం ఆయనే స్థితిని పొందాడు నేను సాధ్యం అంటే కాబట్టి గురువు శాస్త్రము చెబుతున్నటువంటి స్థితిలు సాధించాలి అంటే వాటి ఎందుకు విశ్వాసం ఉండాలి అవుతా ఎంతగా ఉండాలి సత్యమే సృష్టిలో నువ్వు అన్ని అసాధ్యాలన్నీ అక్కడ చెబుతారు అసలు చెప్ మామూలుగా చెప్తే ఎవరైనా ఏమంటారు ఎందుకని అది వ్యతిరేకంగా ఉండేవి నువ్వు ప్రతిబింబ సత్యాన్ని నమ్మడం అలవాటు చేసుకున్న వాడికి బింబ సత్యాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి మరి ప్రతిబింబానికి బింబం వ్యతిరేకంగా ఉంటది ఎగ్జాక్ట్ అవునా కదా మరి మీరు అందరూ స్త్రీలు కాదమ్మా పురుషులు అంటాం మీరేమంటారు కాదండి నేను స్త్రీ లేనండి ఎందుకని జీవభావంలో స్త్రీ పురుషులు ఎక్కడ ఉన్నారు ఉన్నారా జీవుడికి స్త్రీలు ఎక్కడ ఉన్నారు అందరు జీవులేగా అన్నా కదా మన ఎవరు జీవులు మరి జీవులకి స్త్రీలు పురుషులు ఉన్నారా శరీర తాదాత్మ్యత వల్ల అయ్యావు లేదా ఏమయ్యావు లేవు అవునా కాబట్టి శరీర తాదాత్మ్యత నుంచి విడిపించుకోగానే ఆ స్త్రీ పుంభావం పోయింది పోయిందిగా మరి మరి ఆ రకమైన భావాలనేది మనం విముక్తం అయ్యామా చూసుకోవాలన్నమాట అట్లా నేను స్త్రీ భావంలో విడుదలయ్యానా నేను పురుష భావంలో విడుదలయ్యానా ఇంకా స్త్రీ పురుషులను గుర్తుపడుతూనే ఉన్నానా ఇంకా వీడిపోతే ఇంకా గుర్తుపెట్టడం కూడా ఉంటా గుర్తుపడతావు ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నావు అండి వేరుగా స్త్రీలు వేరుగా మాట్లాడుతున్నావు అంటే ఎట్ట తెలుస్తుంది అయ్యో మీ మనసు దాన్ని దాటిపోయేటండి నువ్వు బాల్యాన్ని దాటిపోయిన స్థితిలో ఉన్నావా లేదా ఎట్లా ఉన్నావా సహజంగా ఉన్నావు అట్లాగే ఈ స్త్రీ భూభావం సాధనతో దాటిపోయి మనసు దాని పనిచేయనప్పుడు మనసు మనసు ఉండదు ఒత్తిపట్టేది మనసు అనే ఇంద్రియమే కదండి మిగిలిన ఇంద్రియాలే పనిచేయవు ఇంద్రియమే ఉంది ఇప్పుడు వీడికి ఈ ఈ మాసంలో వచ్చిన వాడికి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు లేవుకి ఇంద్రియాలని ఒకటే అదేమిటి మనసు ఒకటే ఇది కర్మేంద్రియ జ్ఞానేంద్రియ ప్రాణేంద్రియ ఇన్ని ఇంద్రియాలు లేవు ఐదైదులు ఇరవై ఐదు లేవు వీడు ఒకటే ఉంది మనసు ఒకటే ఉంది వీడు మనసు రెండే ఉన్నాయి అన్ని ఇంద్రియాలు ఆ మనసు ప్రతిబింబాలే కదా కాబట్టి ఆ ఒక్క మనసు ఏం చేశాడు ఇప్పుడు ఒక్కొక్కదాన్ని దాటిత్ర మొదలు పెట్టి స్త్రీ పుంభావం లేదా ఎందుకని స్త్రీ పుంభావం ఏర్పడింది స్త్రీలు పురుషులను భోగ్య వస్తువులుగా చూస్తున్నారు పురుషులు స్త్రీలను భోగ్య వస్తువులు చూస్తున్నారు ఆ భోగి భోగ్య భావం అనంత ప్రపంచోగ్య భావన ఉన్నంత సేపు నిన్నది విడిచిపెట్టస్తుంది అన్న భావన నీలో ఉన్నంతసేపు అది నిన్ను విడిచిపెట్ట వస్తుంది సుఖం పునరావృత్తి కదా సుఖం పునరావృత్తి నిద్రా సుఖం ఆనందమయ కోశంలో ఉన్న లవలేస సుఖమే వృత్తిలో ఏర్పడిన సుఖంగా పరిణమిస్తుంది కాబట్టి అది పునరావృత్తి కదా గాఢ నిద్రావస్థ అనుభవిస్తున్నదే విశేష సుఖాన్ని ఆ సుఖం యొక్క లవలేశం వచ్చి అడ్డి కూర్చుంది ఆ సుఖం యొక్క లవలేశం వచ్చి అన్ని భోగభాగ్యాలలో కూర్చుంది కూర్చునేటప్పటికేమైంది ఆహా పట్టుదీర సుఖంగా ఉంది డైమండ్ నకి సుఖంగా ఉంది సోఫా సుఖంగా ఉంది నంద బెడ్ సుఖంగా ఉంది ఇన్ని సుఖాలకు ఇన్ని సాధనాలను అయితే నువ్వు పెట్టుకున్నావు వాటి అన్నింటిలో అదే సుఖం ప్రతిబింబించింది నిద్రాసుఖాన్ని సాధనలో ఏం చేసేటప్పుడు ఆనందమయ్యే కోసాన్ని దాటడానికి ప్రయత్నం హంస ఆధారం చేసుకుని నేను హంసస్వరూపుణ్ణి కదా నేను ఆత్మస్వరూపుణి కదా నాకు నిద్రా సుఖంతో బదిలేదుగా అదే సాధనలో నిమగ్నం అయ్యేటప్పటికి ఏమైపోయేటప్పుడు ఆ నిద్రాసుఖాన్ని అనుభవించే భోగి లేనప్పుడు ఆ నిద్రాసఫం యొక్క ప్రతిబింబాలైన విషయ సుఖాలు అనుభవించే భోగి ఎక్కడి పుట్టాడు వీడి పుడితేనే వీడే రక్త బీజులు దేవి భావన బీజులు వీడే ఎన్ని బిందువులు తిందితేడతారు ఆ నిద్రాసం యొక్క బిందువులు ఎన్ని తిందితే అన్ని విషయ సుఖాలు పుట్టినాయి ఆ తీర బాగుంది ఈ చేర బాగుంది ఆ ఫుడ్ ఈ ఫుడ్ బాగుంది ఆ భావన బాగుంది ఈ భావన బాగుంది ఆ దృశ్యం బాగుంది ఇది ఈ ఏ సంగీతం బాగుంది ఈ సంగీతం ఈ నువ్వు ఎన్నో దీ నువ్వు పుట్టిన వందలు పోయే వరకు ఉన్నవన్నీ ఇవే కదా కాబట్టి పుట్టిన వందలు పోయే వరకు మనం ఎట్లా ఉంటున్నాం ఇప్పుడు ఆ రక్త బీజుల ఉంటాం అన్నీ మరి ఆమెను ఎలా సంహరించండి వాళ్ళు కాదు నాలుగు సాచిందండి వాడు ఎంత మేరకు నిలబడి ఉంటే అంత మేరకు నాలుగు సాచింది సాచి వాడు ఏం చేస్తే బీజం కూడా నేను మీద పడకుండా స్వాహా మనం కూడా ఏం చేయాలి భోగి భోగ్యాల్ని స్వాహ ఆంతరిక యజ్ఞంలో స్వాహాకారాలతో సమర్థించి లేకుండా పోయడం యజ్ఞం జరుగుతూ ఉండాలి అంతర్యాగం జరుగుతూ ఉండాలి ఈ హంస మంత్రం ద్వారా నీ లోపల అంతర్యాగం జరుగుతుంది కాబట్టి ఏం చేయాలి ఆ అనులోమ విలోమ ప్రాణాయామం సమ ప్రాణాయామం చేస్తూ దానికి హంస మంత్రాన్ని జోడించాలి దానికి నీవు సద్గురు రూపాన్ని నీ ఇష్ట దైవాన్నో ఈ మూడింటిని ఒకేసారి చేసే దశకు వచ్చేటప్పటికేమైంది లోపల యజ్ఞశాల పుట్టింది నీ మనసునే అంతఃకరణం కాస్తప్పుడు యజ్ఞశాలగా మారిపోయింది అంతర్యాగశాలగా మారిపోయింది దాంతో పడిపోతూ ఉండే ఈ విషయ సుఖాలన్నీ అది నిరంతరాయంగా జలిస్తూ ఉండాలి సదా ఈ యాగం చేస్తూ ఉండాలి అప్పుడేమైపోతాం అంతఃకరణానికి ఉనికి లేదు అసలు ఎందుకని అంతఃకరణమే యజ్ఞశాలగా మారిపోయాడు నిరంతరాయంగా వస్తున్న చిత్తవృత్తులే ఆ అంతర్యాగంలో తమిధులుగా అర్పించేసేసాడు అప్పుడు భోగి భోగి భావన లేదు అక్కడ మరి అది లేకుండానే జరుగుతుంది నువ్వు అమ్ముతావా ఇప్పుడు నేను అనుకోకుండా చేయటం సాధ్యమేనండి అంటే ఒప్పుకుంటావా ఇప్పుడు ఒప్పుకుంటావా పది ఏడకరా అబ్బే పని చేయాలి కదండి పని చెయ్యాలంటే నేను అనుకోవాల్సిందేనండి అరే నేను అనుకోకుండా చేయరా బాబు అన్నావా లేదా అప్పుడో అదే చెప్పాము ఇప్పుడు ఎలా తెలిసింది మరి ప్రయత్నం చేశావు అదిశగా ప్రయత్నం చేసావు ప్రయత్నం చేసేప్పుడు ఇది సుఖం అనిపించేనకోవడం వల్ల మానసికంగా బరువు మోస్తున్నాం నేను కర్తననే బరువును మోస్తున్నావు నేను భోక్తననే బరువును మోస్తున్నాం బరువు ఏమి లేదు నేను కర్త నేను భోక్త వాడే జీవుడు కర్త భోక్తే జీవుడు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ కర్త భోక్తని వదిలించే వదిలించుకోవాలి వదిలేసే పో వదిలించుకోవాలి ప్రయత్న పూర్వకంగా వదిలించుకోవాలి ఎక్కడెక్కడైతే నీకు ఆ కర్త భోక్త అనే భావన కలిగిందో రే నేను కాదు కదా ఈశ్వరుడు కదా నేనా నేను కాదు ఈశ్వరుడు నేను అనుస్మరణ కలిగినప్పుడు వల్ల ఎప్పుడేం ఈశ్వరుడు ఈ అంతర్యాగం చేస్తూ ఉండాలి ఇప్పుడేమైంది యజ్ఞం చేయువాడు బ్రహ్మమే యజ్ఞము బ్రహ్మమే అంటున్నాడా లేదా మరి ఆ బ్రహ్మయజ్ఞ సాధనకి రావాలండి మనం చేయాలి ఈ అంతర్యాగం చేయాలి అవద్దా మరి నీలో నా విషయ వృత్తులని ఈ యాగంలో సమిషలుగా ఖండించి సమర్పించాలి అవుద్దాండి ఒక్కటే ఉంటుందండి క్యాప్సిల్ మింగేస్తే పని అయిపోవాలి అందరూ కూడా ఏదో ఒక క్యాప్సిల్ మింగేస్తే పారాసెటమాల్ మింగి జలం అవునయ్యా నువ్వు తయారైన వాడు అయితే అయిపోవచ్చు ఏముంది అదే కదా చెప్పేది మరి ఆల్రెడీ అంతా తయారై వచ్చినవాడు శ్రవణ మాత్రం చేసే ముగ్గుడైపోతాడు మరి అవలేదేళ్ళ నుంచి చెప్తున్నాడు అవలేదే అది కదా మరి అందుకే చెప్పేది ఆ తయారవ్వాలంటే ఇదంతా పడాలి మరి మళ్ళా గ్యాప్స్ అడగకూడదు వేరే మార్గం లేదు అసలు అసలు వేరే మార్గం అంటూ లేనేలేదు ఉన్నది ఒక్క మార్గమే ఉందండి నీకు ఇష్టమైన తచ్చమైనా ఈ జన్మలో చేద్దామనుకున్నా ఏ జన్మకి చేద్దామనుకున్నా ఈ ఒక్క మార్గమే ఉంది వేరే మార్గం లేదు నువ్వు ఎన్ని నువ్వు ఎక్కడికన్నా పో మళ్ళా ఈ గడప దగ్గరకు ఈ నడక నడవాల్సిందే ఈ నడక లేకుండా నువ్వు ఎక్కడన్నా ఎంత తిరిగిరా మళ్ళా గర్భగుడి దగ్గరకు వచ్చే ఒకటే మార్గం ఉంటుంది బయటకు పోతే ఎన్నో మార్గాలు ఉన్నట్టు కనపడతాయి కాని చివరి దశకు వచ్చి నీ అంతఃకరణం దగ్గరకు వచ్చేటప్పుడు అయిపోతుంది ఇదే వచ్చాను తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వస్తావు కాబట్టి నీకు ఎంతగా ప్రపంచం మీద కర్మాసక్త అంతగా బయటికి పోతావు తిరిగి తిరిగి ఏం చేస్తావు మళ్ళా మళ్ళా తిరిగి తిరిగి తిరిగి మనసు పోతావు తిరిగేవి ఎంత చేసేది ఎవరికి మనసు దగ్గరకు వచ్చి ఆగిపోతాయి నువ్వు మనసు అనేదాన్ని దాటాలి అంటే ఈ మార్గం ఒకటే వేరే కరంగ నువ్వు ఉపనిషత్తులు చదువుకో బ్రహ్మసూత్రాలు చదువుకో పురాణాలు చదువుకో లేకపోతే ఎంతమంది గురువులను వేడుకో ఏదన్నా చెయ్యి ఈ పరిణామం నువ్వు నీ స్వానుభవంతో పూర్తి చేయాలండి స్వప్రయత్నంతో పూర్తి చేయాలి ఇది బాగా గుర్తుపెట్టి ఆత్మ సాక్షాత్కార జానం వరకు ఎవరికి వాళ్ళు ఈ స్వప్రయత్నంతో సాధనతో దాటాలి ఎందుకని అంటే అప్పుడుగా నీకు అర్హత రాదు అప్పుడు నీకు ఇక వరుసగా పనిచేస్తాయి మర్కడకి సరే న్యాయం పనిచేయాలా మార్జాలకి సెవెరు న్యాయం పనిచేయాలా ఏ న్యాయంతో నేను ధరించాలనేది అప్పుడు ఆలోచిస్తారు అప్పటి వరకు అసలు నువ్వు అధికారిత్వాన్ని పొందించేంత వరకు ఆ సత్య పదవిని అర్హత సాధించేంత వరకు సద్గురువుల యొక్క వీక్షణ నీ మీద ఉండనే ఉండదు అసలు అక్కడికి లెక్కలో అనుసరించే వాళ్ళ సద్గురు కృపా విశేషం ఏమి ఉండదు స్పష్టంగా చెప్త నిమిత్త మాత్రంగా వెళుతూ ఉంటావు అంటే అంత మందిలో నువ్వు కూడా ఒకటి మళ్ళా రకరకాల కథ నడుస్తుంటుంది అక్కడంతా కూడా ప్రకారం ఎలా ఉండాలో దొరుకుతుంది ఒక్క సద్గురు కృపాభిషేకం నీ మీద పడాలి అంటే నువ్వు సత్యుడు అవ్వవలసిందే సత్యుడు అవ్వవలసిందే అవ్వాలి అంటే ఈ అంతర్యాగం చేయవలసిందే ఈ మనసు అనేదాన్ని దాటవలసిందే నువ్వు ఆత్మ సాక్షాత్కార జానానికి అర్హత పొందవలసిందే సమస్యలే అసలు నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దాటే ప్రయత్నం చేయవలసిందే అది స్వానుభూతి ప్రమాణంతో నీకు తెలియాలి అసలు ఆ లిమిట్స్ ఎక్కడంన్నాయి చదువుకోవడం కాదు స్థూల శరీరం అంటే నీకు తెలియాలి సూక్ష్మ శరీరం అంటే తెలియాలి కారణ శరీరం అంటే తెలియాలి స్థూలదేహం సూక్ష్మదేహం కారణదేహం ఇట్లా ప్రతిదీ మూడు మూడుగా చెప్తున్నా నీ స్వానుభూతిలో తెలియాలి తెలిసి ఇప్పుడు అందులో ఉన్న నేను నువ్వు పోగొట్టాలి అవి ఉండటానికి కారణం నువ్వు అవి వాడందరూ అవి వస్తుతహా లేవు నేనుని ఆధారం చేసుకునే ఉన్నాయి నేను విరమింపజేసేస్తే ఆ త్రిపుటి ఉండదు ఈ నేను ఆ త్రిపుటి కింద ఆసక్తి ఉంది నేను త్రిపుటిలో ఆసక్తి ఉన్నంతకాలం అది అట్లాగే ఉంటుంది కాబట్టి సాధనలు అనేది అంటే ఈ ఆసక్తిని విరమింపజేయాలి యజ్ఞం చేస్తే ఏం మిగులుతుంది అది అంతా ఈశ్వర విభూతియే ఉన్నది ఈశ్వరుడే ఉన్నది బ్రహ్మమే ఉన్నది ఆత్మయే అనే కత్వం పోయింది యజ్ఞంలో వెయ్యను వరకు ద్రవ్యాలు వేరువేరుగా ఉన్నాయి విషయాలు వేరువేరుగా ఉన్నాయి వాసనలు వేరువేరుగా ఉన్నాయి వృత్తులు వేరువేరుగా ఉన్నాయి అన్ని అందులో వేసేసాం ఏమైపోయాం ఉన్నది ఈశ్వరుడే ఒకటే మిగిలింది ఏం ఉన్నదంతా ఈశ్వరుడే ఉన్నదంతా ఆత్మయే ఉన్నదంతా బ్రహ్మమే అప్పుడు తల్లి తండ్రి గురువు అక్క బావ నరదలు ఉన్నారా పాత్రోచిత అంత ఈశ్వరు అంశీభూతములు అనమాట ఇవన్నీ ఈశ్వరాంశులు ఇవన్నీ కూడా ఎందుకని ఆయన భగవద్గీతలో విభూతి అంతా ఎంత చెప్పాడు దేన్ని వదిలిపెట్టాల క్రూర మృగాల్లో సాధు జంతువుల్లో అన్నిట్లోనే ఎక్కడెక్కడ విశేషమైన లక్షణం ఎక్కడెక్కడైతే ఉందో అదంతా నేనే అన రావణాసురుడు ఆ రాక్షసులలో ప్రహ్లాదు అనడా లేదు అట్లా ప్రతి చూడ దైవీ విశేషం ఉందనమాట మనం కూడా దైవీ విశేషాన్నే గుర్తించే ప్రయత్నం చేసామను కూడా మనం ఎదుర్కొంటా ఉన్న వ్యక్తులు అప్పుడేమై అంతే కదా ఇప్పుడు మనం దేం చూస్తాం అంతా తెల్లగా ఉందిరా బాబు అంటే కాదు నల్లగా ఎక్కడ ఉండదు ఒక్క తప్పు కదా కాబట్టి దివ్యత్వాన్ని చూడటం అలవాటు చేస్తాం అప్పుడు అంతటా దివ్యత్వమే కనపడింది రెండోది లేదు కాబట్టి అంతర్యాదం చేసేవాడికి ఒక్క ఫలితం ఒకటే ఫలితం వచ్చింది ఏమిటి ఈశ్వర సాక్షాత్ ఎందుకని నన్ను తీసేసాడు ఏదైతే నేను ఆధారంగా ఉందో ఆ నేననే జీవుడనే ఆధారాన్ని తీసే దాని స్థానంలో ఈశ్వరుని పెట్టాడు ఆ పెట్టడమే సాధన పెడితే ఏమైపోయాడు అప్పుడు ఈశ్వరుడే ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడుగా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఈశ్వరుని తీసేసి పెట్టాలి ఆ భక్తి మార్గంలో బలపడిపోవాలన్నమాడు ఎంతగా తన్మయత్వం గండాలు అంటే నేను లేనుగా ఉన్నది ఈశ్వరుడే అనేది కలగాల ఆ చిత్త కలిగి స్థిర బుద్ధి కలగానే నీకేం చేస్తారు అప్పుడు నాయన ఈశ్వరుడు వేరు ఆత్మ వేరుగా ఉందా ఇద్దరు ఈ దృష్టితో చూడమంటారు అప్పుడు మార్పు చెప్పిన ప్రతి దశలోనూ గురువు అవసరం గురు అవసరం ఎప్పుడెప్పుడు కావాలంటే ఈ మార్చడం ఎన్ని అవసరం వస్తే ఎన్ని నిత్యంలో ఎక్కించాలంటే ఎన్నిసార్లు దాటించాలంటే అక్కడక్కడలా గురువు అవసరం ఎవరో ఒకరు అక్కడే నామరూపాలతో పనిలే ఈశ్వరుడే అందరికీ గురువు ఇది అందుబాటులో ఏ మహనీయుడుంటే ప్రవచనాల చేత బోధ చేత ప్రభావితం అవుతాయి అట్లా గురువు యొక్క సహకారం తీసుకుంటూ ఎదుగుతావు మరి ఎదుగుదల మానవుడు చేయాలి దీనికి ఏం క్యాప్సు నో క్యాప్సల్ బిజినెస్ చెప్తుందే పెద్ద క్యాప్సుల్ అసలు ఇది ఇది నీకు సారానుషంగా నువ్వు నీ అంతా నువ్వు తెలుసుకోవాలంటే ఎన్ని గ్రంథాలు జరగాయాలి నువ్వు ఎంత మంది దగ్గర వెళ్ళాలి ఎన్ని బోధలు ఎన్ని ఆశ్రమాలు ఎక్కాలి ఎన్ని అవన్నీ చేయకుండా ఈశ్వరానుగ్రహంతో క్యాప్సు దొరికింది ఇప్పుడు కానీ నువ్వే ఉంటున్నావు ఇంకా గోడ దొరికేసే ఒకటేసారి గోడ దొరికిపోతుంది అర్థమైంది కాబట్టి సులభానికి అత్యంత సులభం లేదు దుర్లభము అంటే దొరకదని కాదు విశేష కృషితో పొందాల్సింది అని అర్థం దుర్లభం మానస దేహం అంటే అర్థం ఏంటి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లో పుడుతూ పోతూ గుడుతూ పోతూ ఆ పరిణామం అంతా పొంది ఆ విశేషం చేసి ఈ జన్మలోకి వచ్చావు అంత కష్టపడి ఈ జన్మలోకి వచ్చావుగా మరి ఇంత సులభంగా పోగొట్టుకున్నావా లడ్డు కింద రెడ్డి పండుగకి అంత కష్టపడేమో ఈ జన్మ సమయ ఉపాధిని సంపాదించావమ్మా దేనికి పోగొట్టుకున్నావు విషయాలకి ఇంతే కదా అంతకుమించి ఏముంది దృగ్విషయం లేకపోతే అంతేనా కదా అత్యనాలి ఇచ్చేయాలి అత్యనాలు ఇత్తెనాలు ఇది అది ఉండాలి ఇది ఉండాలి ఇంతకు మించి ఏముంది జీవితంలో పెద్ద నాకేం కనపడాలి పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు జీవితం అంత ఏం కనపడతాం అత్యామా ఇదిద్దాం అచ్చేద్దామా ఇచ్చేద్దాం అచెల్దామో ఇచ్చాము ఇదే కాదు ఇంతకు మించి ఏమి నాకేం కనపడదు ఇంకప్పుడు ప్రపంచ ఏమైనా భోగ్యాసక్తి ఉండిపోవాలా మరి ఇప్పుడు ఇంట్లో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అది విరమించాలన్న ఇంకా చూసేది చూసి చాలా చదువు ఇంకా చూసేదేమిటి చేసేదేమిటి ఎక్కడున్నా ఉన్నా వస్తువు ఒకటేగా ఉంది నేను ఏమన్నా మారా మారలే అదేమన్నా మారినా పోనీ ఏమిటి ఉన్నా కదా ఈ భూమి మారిపోయినా ఇన్నిసార్లు గుట్టిపోయావు కదా ఈ పంచభూతాలు ఏమైనా మారినయా మారలేదుగా మరి ఇంకేమి గొడవ ఎక్కడికి పోయినా ఈ పంచభూతాలే కదండి అవునండి పంచభూతాలు కానీ ఏమైనా ఉందా పంచభూతి అంతేనా కదా మరి ఇంకేం చూస్తా ఇంకేం చేస్తాం చూస్తా చేస్తా అన్న విశేషంలో ఉంది గొడవ అంటా ఇప్పుడు పంచభూతి చూడాలి ప్రతిదాన్ని కూడా అన్ని పంచభూతాలు కదా తయారైంది నేను పంచభూతాలు కాదు కదా అవును నేను ఆధారంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని కదా తెలుసుకుంటున్నాడు అంతర్లీనంగా ఉన్న చైతన్యాన్ని కదా తినే కాదు ముందు నేను ఆత్మస్వరూపుడు నేను చైతన్య స్వరూపం నేను ఒప్పుకుంటే నువ్వు సాక్షి ఇది ఒప్పుకోకుండా నేను సాక్షింది నేను సాక్షిందంటే అవుతావా చిన్న కౌస్ ప్రతిసారి కూడా ఈ సాక్షిని చైతన్యమని ఆత్మని ఇన్ని రకాల జ్ఞాతని ఇన్ని పేర్లు పెడుతుంటే అంటే వేరుగానే కాని ఒక్కొక్క దానికి వచ్చి ఇంట్లో ఒక్కొక్క టెక్నాలజీ మారిపోతుంది కదా అసలు దీనికి ఏదైనా ఉన్నాయంటే అండి అంటే ఇప్పుడు చైతన్యానికి సాక్షికి డిఫరెన్స్ ఉంటుందండి సాక్షికి ఆత్మకి జ్ఞాతకి అన్నిటికి డిఫరెన్స్ ఉంటుందండి కానీ అన్నిటికీ అన్నిటికి మన సమానస్తున్నారు కదా తెలియనప్పుడు ఏం చేస్తావు ఏది పద నూటి వస్తూ వాడుతున్నాడు కొడుకు నాన్న తండ్రి తాత మొత్తాట అందరూ ఒకటేనా కాదా ఒకటే ఒక కొంచెంలో ఉన్నవాళ్ళు ఒకటేనా కాదా ఆత్మవైపోతున్నాం చిన్నప్పుడు ఒకటండి ఒక్కటేనా కాదా ఒక్కటంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడే ఏం చెప్పానండి పంచభూతాలు అంతటా ఓటేనని చెప్పానా లేదా అంటే నువ్వు తండ్రి తాత తండ్రి అంటే మార్పు వచ్చేసిన కాబట్టి నేను ఆత్మస్వరూపులు అనే దృష్టి కలిగిన వాడికి ఏమైంది అంతా ఓటే కదా అవును భౌతికమే దృష్టి చెప్పండి ఇంకొప్పుడేమన్నావు రకరకాల సమాధానాలు చెప్పవచ్చు ఇంకా పనిచేస్తుంది ఇది స్థలంగా నేను ఉంటామంటే అర్థమైనా ఎదురకుండా ఆహార పదార్థాలు ఉన్నాయండి అన్ని దేనికి ఏర్పడ్డాయి ఆకలి తీసుకోవడానికి ఏర్పడ్డాయి అంతేనా అవును ఇప్పుడు ఏం తిన్నావు కన్వీనియం ఏం తిన్నాననేది గ్రహించలేదు ఏం తిన్నాననేది నేను గ్రహించలేదు ఆకలి తీరిందా లేదా అనేది ఒకటే గ్రహించాను అవసరం అర్థమైంది అసలు అసలు ఇంత స్టోరీ ఏమి దానికి బేసిక్ ఐడియా ఏంటండి వాటి ఉద్దేశం ఏమిటి ఆకలి భోజనం తేనా కాదా ఇప్పుడు ఏం తిన్నావు ఆకలిందా లేదా అంతే ఇంతేనా కాదా ఇప్పుడు వాడికి నీకు అసలు వాడికి జీవితంలో ఇవ్వడానికి తగాల వస్తాయి కాదు నీ సమస్య రాదు అసలు కావాడికి అదే నేను ఇంగ్లీ తిన్నాను నేను దోశ తిన్నా లడ్డు తిన్నానంటే ఇది వచ్చిన తగాల కాబట్టి ఈ స్థూల భావన నుంచి కావాలి అట్లాగే సూక్ష్మ అట్లాగే కారణం ఒకటి సుఖండ్ మరి సుఖం దుఃఖం ఉన్నాయారా ఉన్నాయి ఎందువల్ల ఉన్నాయి ఇంకా దానికి ఎట్లా ఇంపాక్ట్ కదా ఎందువల్ల ఉన్నాయి నేనేదో ఎస్టిమై చేస్తున్నా ఊహిస్తున్నా ఎందువల్ల ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఆన్సర్లు చెప్తావు ప్రశ్న ఒకటే ఎందువల్ల ఉన్నాయి ఉన్నాయి గుర్తు కొడుతున్నావు కాబట్టివడం ఎందువల్ల ఉన్నాయో నువ్వు గుర్తుపడుతున్నావు కాబట్టి ఉన్నాయి గుర్తిస్తున్నావు కాబట్టి ఉన్నాయి అలా మొండిగా ఉండడం కరెక్టేనా ఉండలేవు కదా ఎందుకు కూడా అయితేనే ఉండగలుగుతావు మొండి కాదు అక్కడ నువ్వు అసమర్థత ఉండాలి నీకు దాటినటువంటి మనసును దాటినటువంటి స్థితి నీకు ఉంటే తప్ప నువ్వు సుఖ దుఃఖాలను గుర్తుపట్టకుండా ఉండలేదు ఒక్క నిషి ఇప్పుడు మొడిగా ఉండడానికి అలా దాటినటువంటి స్థితి అదేంటి లోపల నీకు బలంగా విషయ బీజాలు పనిచేసి తీవ్ర దుఃఖం వస్తుంది కదండి ఇప్పుడు ఆ సుఖ దుఃఖాన్ని గుర్తించకుండా నువ్వేంటంటే అవి రికగ్నైజ్ చేస్తున్నావు కట్టే ఉన్నాయనేది కదా అవును ఇప్పుడు గుర్తుపట్టకూడదంటే దాడాలి మనసుని దాటాలి మనసును దాటినటువంటి స్థితిలో ఉన్న వాడికి సుఖ దుఃఖాల యొక్క స్పరిశ లేదు వాడు అదే ఎంతసేపు ఎక్కడ లోపల ఎక్కడ లోపల మీరు అసలు లోపులు ఇవ్వకుండా అని మాట్లాడతారు ఎందుకు లూపు ఇస్తారు అసలు అంటే సాధనా మార్గం ఉన్నది పటిష్టంగా ఉంటే లూపు ఎందుకు ఇస్తారు నువ్వు ఎంతసేపు అది దాటనండి యువతలే ఉంటాను కానీ అది అయిపోవాలి అది ఎలా నేను ఉయ్యాల్లోనే ఉంటానండి వృద్ధుని అయిపోవాలి ఎలా కుదురుతుంది స్థూల భావం నుంచి విడుదల పండకుండానే నువ్వు సూక్ష్మ భావన జోలికి వెళ్ళలేవు నువ్వు స్థూల భావం నుంచి విడుదల కాలేదుగా నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే మాత్రం సుఖదు దాడతావా మీరందరు మీ అందరికీ తాగాలే ఇదే ముందు స్థూల భావంలో నుంచి విడుదల కాలా విడుదల కాకుండా ప్రయత్నం ఎక్కడ మొదలు పెట్టారు డైరెక్ట్ గా మనసు మీద అటాక్ ఇచ్చారు ఇదిలే ఇక్కడ ఈ ఎగరడం రాకుండా ఆ ఎగరడం అందుకని ఏదైనా విజయం రాగానే ఎక్కడ పోతే అందుకని అసలు ముందు పదార్థ స్థితిలో గుర్తించకుండా ఉండే స్థితిలో నువ్వు ఉండాలి ఏ వస్త్రం ధరిస్తే విచారం చేసి సామాన్యం చేసే అది దాంట్లో అక్కడ నువ్వు అహాని లేకుండా రద్దుపరచాలి ఆ పదార్థంలో వ్యవహారంలో నువ్వు అహాన ఎప్పుడైతే బలంగా పెట్టుకున్నావు ఏమైపోయావు అందుబాటు ఎంత ప్రయత్నించినా దాని చుట్టూనే చూస్తూ ఉంటావు దాటలేదు కాబట్టి ఎట్లా పోగొట్టుకోవాలి ఆసక్తిని ఎట్లా పోగొట్టుకోవాలి భో బా గుర్తుపెట్టుకోండి ప్రపంచ భోగాసక్త నీకున్నంత కాలం నువ్వు ఎప్పటికీ స్థలం నుంచి విడుదల పొందలేదు అది బాగుంటుంది ఇది బాగుంది అది బాగోదు ఇది ఈ గొడవ నడుస్తూనే ఉంటుంది జీవితకాలం ఈ బాగుంటుంది ఏమిటి ఆ బాగోదే అర్థం అని ప్రశ్న ఇస్తాము అసలు తెలియదు బీరకాయ పత్ర ఇడ్లీలో బాగలేదు బాగుంటుందని వచ్చింది తీసావా ఆన్సర్ అర్థమైనప్పుడు నీకు ఇడ్లీ వండారండి బీరకాయ పత్ర వేశారు నీవు అభ్యాస బలం చేత ఏం స్ఫూరించింది ఎందుకని దాని వృత్తి స్మృతి స్మృతి అనే వృత్తి బలం చేత ఏం చేశావు అది స్ఫూరించింది ఇప్పుడున్నది ఏమిటి వీరకాయ పత్ర వ్యతిరేకంగా ఉంటుంది ఇప్పుడు లో అప్పుడు గొంతు దిగుతుంది అదిగా లేదు ఏమయ్యావో భోగ్యము భోగారా మరి ఇప్పుడు సోలం చేత బందీ అయ్యావా లేదా అరే ఏదైతే నీకు ఎందుకంటే ఆకలి తిరగడం ఏ పని పట్టకేమైనా తెలుసా తెలియదుగా వేసేయి లోపలికి ప్రమాదం వచ్చిందా ఏమంటే ఆకలి తీరిందా లేదా ఎవరైనా ఏమో సంతృప్తికరంగా భోజన చేశారా లేదా అంటున్నావా లడ్డూ జాంగి తినవాడు అంతృప్తిగా తిన్నారా అని అడుగుతా అంతే కదా మరి మరి ప్రశ్నలోనే లేదు అంతరాధం కాబట్టి భక్ష్యాలు తిన్నారా భోజ్యాలు తిన్నారా అని అడగక్కర్లేప్తిగా తిన్నారా లేదా నీ తృప్తినిచ్చిందా లేదా మరి తృప్తి విషయంలో భోక్త అవుతున్నట్టే కదా అవుతున్నావుగా అక్కడ కూడా ఉన్నాడు అతృప్తికరేగా భోక్త అవును ఎందుకున్నాడు కాబట్టి జాగ్రత్తగా విచారణ చేసి జాగ్రత్తగా చిక్కుముడి తీయాలి ఇప్పుడు మీరు చెప్పేటువంటి వాటి సోల ఘాటఘా అందుకేగా విచారణ మార్గంలో మిమ్మల్ని మొదటి నుంచి ప్రవేశపెట్టింది బలవంతంగా చేస్తే ఇదేమయ్యే పని కాదు చేస్తావు అసలు దార బంతి విత్తుకుపోయిందండి చిక్కు పడిపోయింది ఏం చెప్పావు ఇప్పుడు అది ఇప్పుడు కూడా అదే జా నీ బలహీనత ఏమిటి నీ బలం ఏమిటి నీ ఆసక్త ఏమిటి నువ్వెందులో స్పందిస్తున్నావు నీకు నువ్వు గమనించుకో ఇక్కడే ఎందుకు స్పందిస్తున్నాను వీటికే ఎందుకు స్పందిస్తున్నాను ఇలానే ఎందుకు ఉండాలని అనుకుంటున్నాను ఇలాగే అవ్వాలని అనుకుంటున్నాను ఇదే సత్యమని ఎందుకు అనుకుంటున్నాను ఇలా ప్రశ్నలు వేసుకోవాలి నిజము వాటిని ఏం చేయాలి తెచ్చి ఆత్మ విచారణకి జోడించాలి ప్రశ్నలు వేసుకుని ఊరుకుంటే లాభం లే దానికి సమాధానాలు రావాలంటే ఆత్మ విచారణ జోడించాలి జోడిస్తే ఏమైనప్పుడు దీనికి సరిపోలేదు సరిపోనప్పుడు ఆత్మ పట్టుకోవాలా దీన్ని పట్టుకోవాలా అని ప్రశ్న వచ్చింది బుద్ధికి ఇప్పుడు ఆత్మే పట్టుకోవాలి ఓటు ఎటేయాలి క్వశ్చన్ అది ఈ విచారణ ఉంది ఇప్పుడు దాన్ని ఎక్కడ ఈ విచారణ కూడా ఉంది ఇప్పుడు ఆత్మరేయాలి నేనే వేయాలి బుద్ధి జడం కదా విచారణ చేసేంత వరకే బుద్ధి పని గాని ఓటేసేరెవరు నేను అంటేనా కాదా అవునండి అప్పుడేమయ్యావు నేను ఆత్మనయ్యాడు ఇటేస్తే ఇటు ఓటర్ సమాను ఇది రోజువారీ చేయవలసిన పని ఇట్లా ప్రతిక్షణం చేయాలి చేసి ఏం చేయాలి మనసును వృత్తి రహితం చేయాలి ఎంతగా వృత్తి రహిత స్థితిలో నువ్వు స్థిరంగా ఉంటే అంతగా నువ్వు చైతన్యాన్ని గుర్తుపట్టగలిగే అవకాశం ఉంది ఎంతగా వృత్తి సహితంగా ఉంటే అంతగా నువ్వు దాన్ని దూరంగా ఉంటావు అది మరుగైపోతూ ఇవన్నీ తయారైనాయి సూర్యుడు వలనే మేఘాలు తయారైనవి కానీ నువ్వు యువతలో ఉన్నావు నువ్వు మేఘాల ఇప్పుడేమంటున్నావు మేఘాలు సూర్యుని గప్పేయం మేఘాల సూర్యుని కప్పలే నిన్ను గబ్బినే నువ్వు అవకాలు గడితే అసమే కల లేవు లేవుగా అలాగే నువ్వు భోగ్యా భోగా అనే భోక్త ఆసక్తి అనేది పోయిందండి అప్పుడేమయ్యావు నేను అర్థమయ్యా సమస్య అయిపోయింది అప్పుడు అర్థమైంది ఇట్లా నిజ జీవితంలో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళకే ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి సత్యశ్వరుడు సాధన చతుస్థాయి సంపత్తి అని మొదలని చెప్పాడే లేదు మరి ఆ సాధన చతుస్థాయి సంపత్తి తోటి అందులో ఇవన్నీ చెప్పలేదా చెప్పారు ఏది నిత్యా నిత్య వస్తు వివేకమే అమలు చేయకపోతుంటే ఆత్మానాత్మ వివేకం ఎట్లా అమలు చేస్తావు ఎవరైతే నిత్యానిత్య వస్తు వివేకాన్ని అమలు చేశారో వాడికి భోక్తం ఎగండ్ ఎవడైతే దాని ద్వారా భోక్తను పోగొట్టుకున్నాడో వాడే ఆత్మానాత్మ వివేకానికి పనికొస్తాడు మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఆత్మానాత్మ వివేకాన్ని చేసి భోక్తను పోగొట్టడానికి వాడుతున్నాం అది ఎటా కుదురుతుంది సానిధ్య వస్తు వివేకాన్ని వాడి భోక్తను పోగొట్టాలి కానీ ఆత్మానాత్మ వివేకా అనేది ఇక్కడ వాడతానంటే అది ఎక్కువ కాలం నిలబడుతుంది అసలు పనికి రావట్లేదుగా కంట్లో ఆపరేషన్ చేసే కత్తితోటి బీరకాయలు జరుగుతానంటే ఎంటా కుదురుతుంది పోనీ బీరకాయలు జరిగే కత్తి పట్టుకెళ్ళి కంట్లో ఆపరేషన్ చేస్తానంటే కుదురుతున్నా లక్ష్యం చెప్పుకుంది అంత తేడా ఉంది ఆత్మానాత్మ వివేకా రెండు కత్తులే దీనికి ఏదైనా తెలియాలి అది కాబట్టి నిత్యా నిత్యం వస్తున్న ముందు భోక్తానికి పోగొట్టాలి ప్రయత్న పూర్వకంగా పోగొట్టాలి అప్పుడే వీరు బాబా